బ్రహ్మస్పత ఆను సీత సాదనం శ్రీ మహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపే గురు పరంపరా అవస్థితే కాశకృష్ణ ఆయన చాలా వెరీ క్లియర్ ఆయన ఆయన విషన్ కాశకృష్ణ ఇది ఇది కాశకృష్ణ విజ్ఞానాత్మరూపంగా పరమాత్మయే ఉన్నాడు అందువలన అవస్థితి అంటే అది అవస్థితి అంటే విజ్ఞానాత్మ రూపంగా పరమాత్మయే ఉన్నాడు అవస్థితే అంటే పంచమి విజ్ఞానాత్మరూపంగా పరమాత్మయే ఉన్నందువలన ఏకవిజ్ఞాన సర్వం జ్ఞాతం భవతే అనే ప్రతిజ్ఞ సిద్ధిస్తుంది అని అది ఆయన యొక్క వేషణం మనం అది ఆ ప్రకరణం చూస్తూ ఉన్నాము అప్పచే ఎత్రి ద్వైకమివతి తదితర ఇతరం పశ్యతిరభ్య అవిద్యా విషయ అదే అవిద్యా విషయం విషయం క్షేత్రం ససైవ దర్శనాది లక్షణం విశేష విజ్ఞానం ప్రపంచ్య ఆ విద్యాక్షేత్రంలో దర్శనము శ్రవణము ఇత్యాది విశేష విజ్ఞానము ఉంటుంది వినేవాడు వినబడేది చూచేవాడు చూడబడే చూడబడేది అనే విశేష విజ్ఞానం ఉంటుంది సందర్భంలో నేను ఒక చిన్న సైకాలజీ చెప్తాను మీరు ఏమనుకోకండి అంటే చూచేవాడు చూడబడేది అనేప్పటికీ దట్ ట్రిగర్స్ సంథింగ్ మనుషులు యుర్ దృక్ మీ స్వరూపం దృక్ సాక్షి అదే మన స్వరూపం కానీ మనిషి తన స్వరూపము సాక్షి అని తెలుసుకోలేదు సాక్షి తెలుసుకోలేకపోతే దానికి కింద రెండు లెవెల్స్ ఉంటాయి ఏమిటా రెండు లెవెల్స్ పూర్చేవాడు చూడబడే ఏమండే రైట్ ఇప్పుడు వేరారు మనం సాక్షి మన స్వరూపం దృక్స్వరూపం అని ఎలాగో తెలుసుకోలేకపోయాం జారిపోయినాము జారిపోయి వీడు ద్రష్టగా ఉన్నాడా దృశ్యం అవుతున్నాడా అంటే నేను అడుగుతాను మీరు ఆలోచించి చెప్పండి అద్దం ముందు నిలబడి మీరు చూసుకుంటున్నప్పుడు మీరు ద్రష్టయా దృశ్యం ద్రష్ట దృశ్యం పడ్డారు కదా లోతులో అద్దం ముందు నిలబడి మీరు అద్దం అంటే అందరికీ చాలా ప్రీతి మధ్య ఎక్కడ పెడితే అక్కడ అద్దాలు పెట్టిస్తారు వీరుగా ఉంటే దానికి అద్దం పెట్టడం బాత్రూంలో అద్దం పెట్టడం గోడగడ్డంగా పెద్దది అది చాలినట్టు తలుపుకో అద్దం పెట్టడం ఎక్కడ పెడితే అక్కడ చేతులు కూడా కుని అర్థం పెట్టడం వేరే అద్దం అర్థం పెడతారు ఇవి చాలినట్లుగా చిన్న చిన్న అద్దాలు సంచంలో అక్కడ పెట్టుకుని ఉంటారు అద్దంలో చూసుకుంటూ ఉంటారు మీరు అద్దంలో చూసుకుంటున్నప్పుడు మీరు ద్రష్టలు అవుతారు దృశ్యం అవుతారు You have converted yourself into drushyam, which is jadam. Jadapura ayin ayipol edu. And then, you have to choose the earth in a place, that is one point. One point to, if you choose the earth, you have to choose the earth. All are all earth. If you choose the earth, you choose the earth. What earth is the earth? That is now. You have to choose the earth. therefore the seal it may not correspond with you it is nothing it is it is it is, uh, it, it is more of for the nature of restriction but adalo edana aberration annu konde yero sanaga poduga unnavalla mari poduga unnatto putuga unnatto anupartta adella sagadhisinatto paiki sagadhisinattu ganu kalaputtar long jaw unnatto ganu alla ganaputtar adi mi swaruvade kaaduga మరి మీ స్వరూపం కానప్పుడు ఏమవుతున్నది ఇట్ ఈజ్ వాట్ దట్ ఇట్ ఈజ్ మోర్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ రిఫ్లెక్షన్ మీరు చూసేది ఇట్ ఈస్ ఇట్ రిప్రజెంట్స్ ద నేచర్ ఆఫ్ రిఫ్లెక్షన్ మోర్ దాన్ యువర్ ఓన్ స్వరూప మీ స్వరూపాన్ని ఎలా చెప్తుంది చెప్పదు చూసి తన స్వరూపాన్ని అదే తన స్వరూపం అనుకుంటున్నాడంటే అది అజ్ఞానం యొక్క పరాకాష్ట తర్వాత ఈ సైకాల ఈ ఇది హ్యూమన్ సైకాలజీ దీన్ని కొంచెం ముందుకు తీసుకొని సమాజం అలా ఉంటుంది సమాజంలో అజ్ఞానం ఏ లెవెల్లో ఉంటుందో మీరు చెప్తున్నా అయిపోలేదు నా కథ దీన్ని సైకాలజీని కొంచెం ముందుకు తీసుకువెళ్తే చూడండి ఎదుట మనిషి గురించి ఏదో అంటాడు మీరు గొప్ప దాత అంటారు సభలో అని నేను సభలకు వెళ్ళడం మానేశాను ఎందుకంటే సభలో సెంట్రల్ పాయింట్లో మీరు కూర్చుంటే అందరూ మిమ్మల్ని పోగొడతారు సెంట్రల్ పాయింట్లో మరొకరు కూర్చుంటే మీరు వెళ్ళి ఆయన్ని పోగడాలి సభలంటే ఇలాగే ఉంటాయి దాంట్లో ఏమేమి తత్వం ఏమి అంచేత ఏముంటుంది సభలంటే అంతకంటే ఏముంటుంది సో ఇప్పుడు మీరు చాలా జనరస్ పర్సన్ అని ఒకడు అంటారు ఏమండి ఏమంటాడు మీరు లుగ్ధులు అంటారు ఇప్పుడు మీరు జనరస్పర్శన్నాన అన్నవాడి యొక్క మాటని మీరు యు యాక్సెప్టెడ్ అంటే అర్థం ఏంటి నావు యు ఆర్ లుకింగ్ అట్ యువర్ సెల్ఫ్ త్రూ హేమ్ అంటే వాడు మెర్రర్లా పనిచేస్తున్నాడు మీకు ఉల్లాసం కలుగుతుంది ఇంకొకడు నీవు లుబ్ధుడేమో అంటాడు అంటే మీకు దుఃఖం కలుగుతుంది ఎందుకని మీరు యు ఆర్ లుకింగ్ అట్ అగైన్ యువర్ సెల్ఫ్ త్రూ హేమ్ దీంట్లో ఉన్న పాయింట్స్ ఏమిటంటే ఎదుటివాడు మిర్రర్లా పనిచేస్తాడు మనకి మన మనల్ని మనం చూసుకోవటానికి మనల్ని మనం చూసుకోవటము అంటే మనల్ని మనం అబ్జర్వుడ్ దృశ్యము మార్చేసుకుని అట్టు మిర్రర్ బదులుగా వ్యక్తుల్ని వాడుకుంటున్నాము దీనికే లోకేషణ అని పేరు లోకేషణాయా లోకేషణ రెండు రకాలు స్వర్గాది లోకంలో ఎందు కామన రెండవది సమాజంలో ప్రతిష్ట నాకు ఉండాలి అందరూ నేను మంచివాడు అనుక్కోవాలి ఎప్పుడైతే మీరు అందరూ మంచివాడు అనుక్కోవాలనే లొకేషన్లో ఉంటారో కొంతమంది మీరు మంచివాడని అంటారు మరి కొంతమంది అనరు మీరు చెడ్డవాడని అంటారు కాబట్టి మీలో ఒక ద్వైధీ భావము ఒక వస్తుంది తర్వాత మనుషులు మారుతారు విన్నటిదాకా మంచివాడు మంచివాడు నువ్వు అన్నవాడు ఇవాళ అన్నం మనుషులు మారుతారు పరిస్థితులు మారుతాయి మారినప్పుడు మీరు చాలా మంచివారని అన్నవాడు ఏం చేస్తాడు డబులాడతాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న భర్త లేకపోతే భార్య విడాకులకు ఒక నోటీస్ ఇస్తాడు సో పరిస్థితులు మారుతాయి మనుషులు మారుతారు దాంతో ఏమవుతుందంటే వాళ్ళకి మన ఎందు మారిపోతుంది మారిపోతే అది మనయందు ఒక ఘర్షణ సృష్టి ఇది మీకోసమే అదే సారీ వెరీ సారీ మర్చిపోతాను మన హృదయంలో ఘర్షణ నిర్మాణం అవుతుంది ఆ ఘర్షణ ఎందుకు నిర్మాణం అవుతుంది అద్దంలో ముఖం చూసి తన గురించి తాను అంచనా వేసుకునే అలవాటుకు వీడిపడుతుంటాడు మనుష్యుల యొక్క భావములు వాళ్ళ హృదయములను మనం అర్థంగా తీసుకుని మన ఇమేజ్ని వాళ్ళ ఎందు చూసి మనం నిర్ధారణ చేసుకునే ప్రయత్నంలో మన ఎందు ఒక ఘర్షణ నిర్మాణం సో మనుషులు ఇటువంటి వాళ్ళు దీజ్ ఆర్ ది పీపుల్ హూ ఆర్ ద సీన్ వీళ్ళు అబ్జర్వ్డ్ దృశ్య కోటిలో తమని తాము పెట్టుకుని ఉంటారు ముఖ్యంగా వీళ్ళు ఎవరంటే పొలిటీషియన్స్ ఉన్నారనుకోండి వాడు ఎప్పుడూ దృశ్యంగానే ఉంటాడు వాడి జీవితం అంతా దృశ్యమే ఈ సినిమా యాక్టర్స్ ఉన్న దుసరా వాడి బతుకంతా దృశ్యమే తర్వాత డ్యాన్సర్స్ ఉంటారు అన్ని రకాల డ్యాన్సర్స్ క్లాసికల్ మరొకటి మరొకటి వాళ్ళు దృశ్యము సింగర్స్ దృశ్యము ఆడేటర్స్ దృశ్యము ఎనీ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటాడు పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే వాడు పెర్ఫార్మర్ వాడు దృశ్యము ఈ మాటలు కనుక వాళ్ళు వింటే టొమాటోలు ఇవన్నీ చెప్తారు నా మీద ఇలా మాట్లాడుతున్నాడు అభిప్రాయ కాబట్టి వీళ్ళందరూ కూడా తమను తాము దృశ్యముగా నిర్మాణం చేసుకుని ఉంటారు ఎప్పుడైతే తనను తాను దృశ్యంగా నిర్మాణం చేసుకుంటాడో What is it? liable for ఫర్ హ్యాపీనెస్ అండ్ అన్హ్యాపీనెస్ ఎందుకంటే ఒకప్పుడు ఆడియన్స్ బాగా ఓవేషన్ ఇస్తారు ఇంకోప్పుడు పట్టించుకోడొక్కడు ఇప్పుడు డ్యాన్సర్ ఉన్నారనుకోండి ఇప్పుడు సుడికాని శ్రీకాణి వాడు ఒక్కడు డ్యాన్స్ చేయలేడు వాడు ఒక్కడు వాడంతటా వాడు డ్యాన్స్ చేసుకోలేడు ఆఖరికి రిహార్సల్ డ్యాన్స్ చేసేప్పుడు కూడా ఓ పది మందిని పోగేసుకుంటారు అక్కడ ఆ రిహార్సల్లో కూడా ఓ పది మంది ఉండాలి వాడటం లేకపోతే కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీస్ లిస్టులు ఉన్నాయని చూసారా వీళ్ళందరూ కూడా పెర్ఫార్మర్స్ వీళ్ళందరూ దే లివ్ ఇన్ ది స్టేటస్ ఆఫ్ దృశ్య తమ స్వరూపము ఇంకా అంతకంటే అధికంగా డిస్ట్రాక్షన్ పాసిబుల్ కాదు స్వరూపానికి ఒక కేటగిరీ సమాజంలో ఒక కేటగిరీ ఈ కేటగిరీ బొమ్మ దీనికి ఇంకో కేటగిరీ ఉంటుంది వాళ్ళని స్పెక్టేటర్స్ అంటారు ద్రష్టలు వాళ్ళు దేంట్లోనూ ఇన్వాల్వ్ అవ్వరు అలా చూస్తూ ఉంటారు క్రికెట్ ఆడుతుంటే చూస్తారు టెన్నిస్ ఆడుతుంటే చూస్తారు డ్యాన్స్ చేస్తుంటే చూస్తారు ఎవరైనా ఆదేశం ఇస్తుంటే చూస్తారు యాక్ట్ చేస్తుంటే చూస్తారు వీళ్ళు చూడడమే వీళ్ళ పని వీళ్ళు స్పెక్టేటర్స్ ఇప్పుడు అమెరికన్ సొసైటీకి సమస్య సైకలాజికల్ ప్రాబ్లం ఏమిటి అక్కడ ఉండే ఫిలాసఫర్స్ అనలైజ్ చేసి వాళ్ళు ఏమని ఎంటైర్ నేషన్ హ్యాస్ బికమ్ ఏ బ్ ఆఫ్ స్పెక్ట్యులేటర్స్ వీళ్ళు ఎప్పుడు చూస్తూ ఉంటారు టీవీ ముందు ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ ఉంటాడు వీళ్ళు ఎప్పుడు చూస్తూ ఉంటాడు దేంట్లోనే ఇన్వాల్వ్ కాడు ఎదురుకున్న మ్యారేజ్ ప్రొసెషన్ వెళ్తూ చూస్తాడు దాంట్లో జాయిన్ కాడు తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే దేవాలయానికి వెళ్ళి చూస్తూ ఉంటారు స్పెక్టేటర్స్ చూడ్డానికి పదివేంటి ఇక్కట్టు శ్రీనివాస కళ్యాణం చూస్తూ ఉంటాడు వీళ్ళు ఏం చూస్తాడు కళ్యాణం వాటి కళ్యాణ హీసీస్ అలా చూస్తూ ఉన్నాం స్పెక్టేటర్స్ ఈ స్పెక్టేటర్ అన్నవాడు ఈ రిజల్ట్ గట్టి ఇన్వాల్వ్డ్ అయిన్ ఎనీథింగ్ వాడికి ఇన్వాల్వ్మెంట్ ఉండదు అలా స్పెక్టేటర్గా ఉండిపోతాడు ఈ స్పెక్టేటర్స్కి ఈ పెర్ఫార్మర్స్ కావాలి ఈ పెర్ఫార్మర్స్కి ఈ స్పెక్టేటర్స్ కావాలి వీళ్ళు లేదే వాళ్ళు లేరు వాళ్ళు లేదే వీళ్ళు లేరు ఇది సమాజ జీవనం పూర్తయింది దట్ ఈస్ హౌ ద సొసైటీ ఈజ్ ఇట్ ఈజ్ పాపులేటెడ్ బై ద స్పెక్టేటర్స్ అండ్ పెర్ఫార్మర్స్ సమాజం అక్కడి నుంచి ఆత్మజ్ఞానం ఉదయించరు ఆ గ్రూప్లో మీరు స్పెక్ట్యులేటర్గా ఉన్నా మీరు పెర్ఫార్మర్గా ఉన్నా యూ కెనాట్ నో ది స్వరూప ఈ స్పెక్ట్యులేటర్స్ పెర్ఫార్మన్స్ వీళ్ళకి ఓ పేరుంది నామరూప రచిత అంటున్నారు శంకరు ఇది అవిద్యా క్షేత్రం ఈ స్పెక్టేటర్స్ అండ్ పెర్ఫార్మెన్స్ ఏమిటి స్పెక్టేటర్స్ అంటే ఏమిటి నామరూపాలు అవిద్యా కల్పితమైన నామరూపాలు విశేష విజ్ఞానం ఈ పెర్ఫార్మన్స్ ఏమిటి నామరూపాలుగా వాళ్ళు ఉంటారు ఆ విశేష విజ్ఞానానికి ఆలంబనంగా వాళ్ళు ఉంటారు ఎత్ర ఎత్ర అన్య అన్యత్ పశ్యతి అన్యహా అన్యత శృణోతి త్యాగరాజస్వామి వీళ్ల కోసం కచేరీ చేయలేని వ్యక్తులు ఆయన ఎందుకో తెలిసినా ఆయన పెర్ఫార్మర్ కాదు ఆయన పెర్ఫార్మర్ కేటగిరీలో పడ్డాయన ఇంకో కేటగిరీ నేను రిజర్వ్ చేసి పెట్టాను వస్తాను ఆ కేటగిరీ షీజ్ నాటే పెర్ఫార్మర్ మేరా బాయ్ షీ ఈజ్ నాటే పెర్ఫార్మర్ పెర్ఫార్మర్గా ఉన్నాడంటే అర్థమైతే తెలిసిన వాడి ఈజ్ ది లోయెస్ట్ రంగు ఆఫ్ అజ్ఞాన ఆ విద్యాక్షేత్రంలో లోయెస్ట్ ఉన్నాడు ఎందుకంటే హీ హెస్ బికమ్ జడా ఈజ్ జడల్లో పడిపోయాడంటే ఎస్ట్ ప్రజెంట్ హిమ్సెల్ఫ్ ఆల్ రిటా పొలిటీషియన్ గాంధీ టోపీ పెట్టుకోవడం దేనికి నేను చాలా మోరల్ పర్సన్ అని ఎస్ట్ ప్రజెంట్ హిమ్సెల్ఫ్ టు రిపబ్లిక్ ఈ డ్యాన్సర్స్ వీళ్ళు చాలా ఎలాబొరేట్గా డ్రెస్ చేసుకుని వచ్చి డ్యాన్స్ చేస్తారు ఎందుకు దే హ ప్రజెంట్ డెన్సర్స్ బిఫోర్ ది స్పెక్టేటర్స్ వాళ్ళ ఆ జడత్వంలో పడిపోతారు అబ్జర్వ్డ్ స్టేటస్లో పడిపోతారు నామరూపాల్లో ఐడెంటిఫై అయిపోతారు దట్ ఈజ్ ది వర్స్ట్ కైండ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఈ స్పెక్టేటర్స్కి వాళ్ళు వాళ్ళకి వీళ్ళు దుందు దుందే ఇలా ఉంటుంది సమాజం ఇది విశేష విజ్ఞాన యొక్క స్వరూపం విద్యాక్షేత్రం ఇలాగే అన్యహానియత్ పశ్యతి ఓకే ఇతరుడు ఇతరుడు చూ ఇతరము చూస్తాడు అన్నదాన్ని నేను ఇంకొంచెం జాగ్రత్తగా ఎనలేస్ చేసి పెట్టాను ఇక్కడ ఇతరుడు స్పెక్టేటర్ ఇతరమును అంటే ని చూస్తూ ఉంటాడు ఈ స్పెక్టేటర్స్ పెర్ఫార్మర్సు వీళ్ళు నామరూప స్వభావంలో ఉంటారు జడ వస్తువులు నామరూపాల తప్ప ఇంకేము వాటి ఏంటి వీళ్ళు కూడా జడ వస్తువులే ఈ డాన్సర్స్ వీళ్ళందరూ కూడా జడప్రాయులే వీళ్ళు తమో తమను ప్రజెంట్ చేయటం అనే కార్యక్రమంలోనే ఉంటాం లోకేషణ అట్టిది అని శాస్త్రం చెప్తూ ఉంటారు లోకేషణ అట్టిది అంటే ఇప్పుడు నేను డ్రస్ తోడి ఎందుకోసం వేస్తాను బికాజ్ ఐ హ్యావ్ టు పర్ఫామ్ బిఫోర్ ది పబ్లిక్ అందుకోసం డ్రెస్ వేస్తాను అంటే అది లోకేషన్ ఐ హ్యావ్ టు అపియర్ యాజ్ ఎ మోడల్ పర్సన్ బిఫోర్ ది పబ్లిక్ ఐ హ్యావ్ టు అపియర్ యాజ్ ఎ స్పిరిచువల్ పర్సన్ బిఫోర్ ది పబ్లిక్ Then, you are a performer, you are the observer, you are not even spectator. Ancetanayaka kappalu, the performer can tell spectators they look better, they are more at peace. Spectators, they are at peace, whereas the performer is under tension, with always tension mounted. Then you can tell, it is status so lower than that of spectators. It is Vishesa Vidyana, it is avidya kshetra. ఏమండి విద్యాక్షేత్రం ఎలా ఉందో చెప్తారు ముందు అసలు ఈ అవిద్యాక్షేత్రాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది ఎక్కడ పడితే అక్కడ చెప్పి మాట కాదు ఇది ఇక్కడ ఇలాంటి క్లాసులో మాత్రమే ఇతర హి భవతి తది ఇతర ఇతరం ద్వైతం అజ్ఞాన కల్పితమైన ద్వైతం కనుక ఇవ్వ అక్కడ అంతా దే ఆర్ స్ప్లిట్ ముక్కల కింద స్ప్లిట్ అయి ఉంటారు ఇప్పుడు సంగీత విద్వాంసులు ఉన్నారనుకోండి వీళ్ళందరూ పెర్ఫార్మర్స్ ఆయా ట్రేడ్స్లో ఆయా ఆర్ట్స్లో వాళ్ళు ఒకళ్ళొకళ్ళు ద్వేషించుకుంటూ అసూయపడుతూ ఉంటారు సమజా సమాన జాతి వైరం అధికంగా ఉంటుంది సో అలాగా మొక్కలు ముక్కల కింద ఉంటారు వాడు వేరు నేను వేరు నా పెర్ఫార్మెన్స్ వాడి పెర్ఫార్మెన్స్ కంటే బెటరు అంటూ ఆ రకంగా ఉంటారు ద్వైత ప్రపంచంలో ఉంటాను అది అజ్ఞానం యొక్క క్షేత్రం ఆర్య విద్యా విషయ తర్శనాదిలక్షణం విశేష విజ్ఞానం ప్రపంచ్యా అది ముందు అది నిరూపించాలి ఇప్పుడు ఆ విశేష విజ్ఞాన నిరాకరణం సాక్షి సాక్షి ఉన్నాడు చూసారా హీజ్ నాట్ ది అబ్జర్వ్డ్ హీజ్ నాట్ సాక్షి అబ్జర్వ్డ్ కాదు సాక్షి ఆత్మనిష్ఠుడే ఉంటాడు తప్ప దేహాదులను చూసి వాటి కింద అభిమానము గలవాడు కాదు దేహాదులంద అభిమానము కలిగే అద్దంలో చూసుకుంటున్నాడంటే అబ్జర్వుడ్ అయిపోతుంది సమాజంలో పే పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడుతున్నాడు అంటే అబ్జర్వుడ్ అయిపోతుంది పెర్ఫార్మింగ్ చేసి ఏదో ఉద్ధరిద్దామని ట్రై చేస్తున్నాడంటే హీస్ ది అబ్జర్వ్డ్ జ్ఞాని ఈ ఈ సాక్షి అబ్జర్వుడ్ కాదు దృశ్య జడ దృశ్యం కాదు ముజేతనే మహాత్ములు తమను జనమును ప్రజెంట్ చేసే ప్రయత్నం చేయరు జనా జనం తెలుసుకున్నారంటే అది వాళ్ళ పుణ్యాన్ని బట్టి వాళ్ళు తెలుసుకున్నారు కానీ మహాత్ముడు తనను తాను ప్రజెంట్ చేయరు బుద్ధుడు తనను తాను ప్రజెంట్ చేయదు బుద్ధుడికి తారసిల్లిన వాళ్ళ పుణ్యాన్ని బట్టి బుద్ధుడిని వాళ్ళు తెలుసుకుంటారు తప్ప ఆయన కాళ్ళు పట్టుకుంటారు తప్ప ఆయన ప్రజెంట్ చేసుకోండి హీజ్ నాట్ ఎ కన్ఫార్మర్ ఈజ్ ఎ సాక్షి సాక్షిని మన వాళ్ళు ఏమన్నారంటే రిషియర్ సీయర్ హీజ్ నాట్ ఎ స్పెక్టేటర్ మచ్ లెస్ ద అబ్జర్వుడ్ అబ్జర్వడు కాదు స్పెక్టేటరు కాదు ఈజ్ ద సీయర్ సాక్షిగా దర్శిస్తూ ఆ దర్శనంలో లోకైషణ ఉండదు లొకేషన్ అంటే అది మరీ అధ్వాన్నది అది అది అబ్జర్వుడ్ స్టేటస్లో పడింది స్పెక్యులేటర్ అంటే తమో గుణ ప్రధానంగా ఉంటాడు అలా వాచ్ చేస్తూ ఉంటాడు ఏదో చిప్స్ ఏవో నవ్వులతో కాఫీ ఏదో తాగుతో వాచేస్తూ ఉంటాడు తమో ప్రధానంగా ఉంటాడు అబ్జర్వుడు రజోగుణ ప్రధానుడుగా ఉంటాడు వీళ్ళు సాక్షి సత్వగుణ ప్రధానుడుగా ఉండి గుణాతీతుడుగా ఉంటాడు కాబట్టి ఈ డెవన్ పెర్ఫార్మ్ హింస హీ డెవన్ ప్రజెంట్ హింస పెద్ద పెర్ఫార్మ్ అంటే అర్థం ఏంటో తెలుసిన హి డన్ సీక్ గుడ్ నేమ్ తన పేరు ప్రతిష్ట సీక్ చేయడు తన ఫోటో ఎక్కడ పడితే అక్కడ వేలాడగట్టాలనేటువంటి ప్రయత్నం చేయడు తను ఏదో అలా ఉంటాడు అతన్ని ఆ మహాత్ముడి శిష్యులు భగవాన్ బుద్ధుడు శంకర్లు వాళ్ళు వాళ్ళ పులింజత అయ్యారు తప్ప నాట్ బికాస్ హియర్స్ పెర్ఫామ్ శంకర్లు పెర్ఫామ్ చేస్తారా నెవర్ ఏక్రయాత్ర చేశారు వేల రోడ్డు చేయడం వాళ్ళని ఆలోచిస్తున్నారు అట్లా హీ నాడే పెర్ఫార్మన్స్ హీస్ ది సీయర్స్ ఎత్ర అని మళ్ళీ ఎత్తు సో ఎలా చూస్తాడు ఎలా చూస్తాడంటే చూడండి మీరు ఎప్పుడైనా ఒక చెట్టు ముందు కూర్చోండి ఆ చెట్టును చూడండి చెట్టును చూసేప్పుడు ఆ చెట్టుకేసి చూస్తున్నారు చెట్టుకేసి చూస్తున్నారంటే ఎవరి స్పెక్టేటర్ చెట్టు అబ్జర్వర్ చెట్టు చేసి చూస్తూ అప్పుడప్పుడు ఆ చూసేవాడిని కూడా ఒకసారి ఫోకస్ చేయండి ఒకసారి ఆ వే ఆఫ్ కాన్షియస్నెస్ ఆ ఏరో ఆఫ్ కాన్షియస్నెస్ని ఆ చెట్టు మీద నుండి ఆ చూసేవాడు ఉంటాడు చూడండి వాడి మీదకి చెప్పండి ఒకసారి చెట్టు చూస్తూ చూస్తాం ఆ చూసేవాడిని చూడండి చెట్టును చూస్తూనే ఉంటాను చూసేవాడిని చూస్తాం ఇనీషియల్గా కొంచెం డిఫికల్ట్ అవుతుంది కొంచెం అభ్యాసం చేసినట్లయితే చూచేవాడిని చూచుట అంటే సాక్షిగా ఉందిట చూచేవాడు ద్రష్ట స్పెక్టేటర్ వాడిని చూచుత అబ్జర్వర్డ్ని చూస్తారు అబ్జర్వర్డ్ని స్పెక్టేటర్ చూస్తూ ఉంటాడు కాబట్టి చెట్టు మీద ఫోకస్ ఉందంటే యూఆర్ ది స్పెక్టేటర్ ఆ ఫోకస్ని ఆ రే ఆఫ్ ఏరో అదట ఏరో ఆఫ్ ఫోకస్ని ఆ చెట్టు నుంచి ఇన్వర్ట్ చేసి వెనక్కి తిప్పి అది చూసేవాడిని చూడండి మీరు చూస్తే యువర్ది సాక్షి అప్పుడు యు ఆర్ది సీయర్ మీరు అభ్యాసం చేయండి దాన్ని మెడిటేషన్ ఇది చిటి కుష్ణమూర్తి కూడా బాగా రికమెండ్ చేసిన మెడిటేషన్ మీరు ఆ అయిపోతారు సీయర్ అయినప్పుడు ఏమవుతుందో తెలిసిన అప్పుడు ఒక రహస్యం ఒక అనుభవం కలుగుతుంది ఏదో తెలుసినా you are the only seer there is no second seer mirokka seer drashta drush dwak swaroopulu mirokka ay you are the only sakshi kshatrajnya you are the only kshatrajnya everything else is observed only everything else is observed ఇప్పుడు మీరు అర్థంలో మిమ్మల్ని తెలుసుకుందుకో మీరు అర్థాన్ని చూడరు అర్థం చూస్తారంటే యాజ్ ఎ సీయర్ మీరు అర్థాన్ని చూస్తారు ఆ అర్థంలో చూసి నా స్వరూపాన్ని తెలుసుకుంది అర్థం చూడడం కాదు యాజ్ ఎ సీయర్ మీరు అర్థాన్ని చూస్తారు యాజ్ ఎ సీయర్ మీరు జనాలను చూస్తారు ఆ జనం తన గురించి ఏమనుకుంటున్నారనే దృష్టి ఉండదు ఎందుకు తెలుసునా జనం తన గురించి ఏమనుకుంటున్నారంటే తను అబ్జర్వుడ్ అయిపోతాడు వాళ్ళు ద్రష్టలు అయిపోతాడు సో మెనీ ద్రష్టాస్ సాక్షి యొక్క విషయంలో ఇంతమంది ద్రష్టలు లేరు ఏక ఏవ తాను ఒక్కడే ద్రష్ట సీయర్ అంటే ఈ ఇతర ఇతరం పష్యతి అనే ద్వైత తితంగా అతీతంగా పోతాడు అతను సాక్షి సియర్ రిషి ఇటువంటి ఈ సీయర్ స్టేటస్లో ఉన్నవాళ్ళు ఈ ద్వైత ఫిట్ అవరు దాంట్లో ఫిట్ అవ్వరు వాళ్ళు ఎప్పుడూ ఆ ద్వైత ప్రపంచానికి అతీతంగానే ఉంటారు అంచేతనే వాళ్ళు సమాజంలో ఉండరు సమాజానికి దూరంగా పోతారు ఉత్తరాయంలో పోతారు ఎందుకంటే సమాజం అంతా స్పెక్యులేటర్స్ అబ్జర్వుడ్ తప్ప ఇంకేముండదు దాంట్లో వీళ్ళు ఫిట్టుతారు దే ఆర్ నాట్ ది అబ్జర్వుడ్ లోకేషన్ వదిలిపెట్టేశారు కనుక దే ఆర్ నాట్ ది స్పెక్టులేటర్స్ బికాస్ దేహాభిమానాన్ని వదిలిపెట్టారు కనుక వాళ్ళు ఆ సాక్షి దృక్స్వరూపులుగా సమాజానికి దూరంగా పోతారు బుద్ధుడు ఉన్నాడనుకోండి ఎక్కడో అడవికి పోతాడు మీకు అంతఃపులాల్లోనూ రాజప్రసాదాల్లోనూ ఉండడు దూరంగా పోతాడు రాజప్రసాదాల్లో ఉన్నాడంటే పర్ఫార్మర్ అనమాట అక్కడ ఉండడు బుద్ధుడు అందరూ వచ్చి దండాలు పెడుతూ ఉంటారు ఈ విన్నాడు ఇదే శంకరుడు బో దాన్ని సన్యాసము దట్ ఈజ్ ది సన్యాస ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ స్పెక్టేటర్ అబ్జర్వర్డ్ జ్ఞానం ఉంది చూసారు అజ్ఞాన సముదాయం దాంట్లో ఫిట్టి కాదు తర్వాత వాళ్ళు ఒకవేళ సమాజంలో ఉన్న ప్రతివాడు సమాజంలోనే ఉంటాడు సమాజంలో భాగంగా ఉండడు శ్రీరామకృష్ణుడు చెప్పినట్టుగా నది పడవ నదిలో ఉంటుంది తప్ప నది పడవలో ఉండరు నీరు పడవలో ఉండరు పడవే నీరులో ఉంటుంది ఆ రకంగా ఇటువంటి వాళ్ళు ఈ మహాత్ము స్పెక్టేటర్స్ అబ్జర్వుడు వీళ్ళ మధ్యన ఉంటారు తప్ప వాళ్ళు వీళ్ళ అంటే ఈ సాంసారికమైన ద్వైకారిక అతీతంగా ఉంటాడు ఈ పాయింట్ నేను చెప్తున్నది ఏమిటంటే సీఎవ రిషి అతను ఒక్కడే చూసేవాడు మిగిలిన సర్వము చూడబడేవాడే ఇప్పుడు చంద్రుడు పూర్ణ చంద్రుడు వంటి వాడు పూర్ణ చంద్రుడు ఒక్కడే నీటి పడియలలో సరస్సులలో నదులలో నూతులలో ఈ చంద్రుని యొక్క అతని రిఫ్లెక్షన్స్ ముక్కల ముక్కలు వేల వేలు వేలు ఉంటాయి వాళ్ళందరూ స్పెక్యులేటర్స్ పూర్ణచంద్రుడు ఒక్కడే ఈ సీయర్ పూర్ణచంద్రుని వంటి వాడు అలాగ ఒక్కడే ఉంటాడు అతని దృష్టిలో రెండో అబ్జర్వర్ ఉండడు అసలు ఆత్మ తానే ద్రష్ట దృక్ష్మరూపుడే ఉంటాడు ఇం చేతనే మీకు దేర్ ఈజ్ నో సెకండ్ కాన్షియస్నెస్ హీ ఈజ్ ది ఓన్లీ కాన్షియస్ ఎంటిటీ దేర్ ఈజ్ నో సెకండ్ కాన్షియస్నెస్ అని ష్రాడింజర్ అంటాడు చూడండి ఆ విషయంలో ఉంటాడు అది జ్ఞానక్షేత్రం దాన్ని ఇప్పుడు చెప్తున్నారు ఎత్ర అంటే తూ అంటే అధ్యగ్రహ్ఞ అస్య సర్వం ఆత్మైవా భూత్ తత్కేనకం పశ్యే ఈ దృశ్యము మిథ్య నామరూపాత్మకమైన దృశ్యము మిథ్య స్పెక్టేటరు మిథ్య రెండు మిథ్య కాబట్టి ఈ నామరూపాత్మకమైన ప్రపంచము ఇతరహా ఇతరం పశ్యతి రూపంగా ఉండే ప్రపంచము అది ఆత్మచైతన్యంలో ప్రకాశిస్తోంది తప్ప ఆత్మచైతన్యం కంటే భిన్నంగా లేనే లేదు స్పెక్టేటర్ రూపంగా చైతన్యమే గలదు దృశ్యము రూపంగా చైతన్యమే కలదు అటువంటప్పుడు కేన కంపశే అతని దృష్టిలో చూచేవాడు చూడబడేది అనే విభాగము ఈ అజ్ఞాన అజ్ఞానం యొక్క క్షేత్రంలో కనబడేటువంటి స్పెక్టేటర్ నర్సెస్ అబ్జర్వ్డర్ ఇతర హాయి కరం ఆ కాబట్టి కేన కంపశ్యే హీఈస్ నాట్ ది స్పెక్టేటర్ హీఈ్ నాట్ ది కన్ఫార్మర్ కేన కంపశ్యే ఇప్పుడు మీకు ఎవడన్నా మనిషి కనపడ్డాడనుకోండి మీరు వీడు మన గురించి ఏమనుకుంటున్నాడు అని మీరు ఆ దృష్టితో ఆ మనిషిని చూశారంటే యు ఆర్ ది అబ్జర్వేటర్ వీడు ఏమిట్రా వీడు అనే దృష్టితో చూశారంటే యు ఆర్ ది స్పెక్టేటర్ దేర్ ఈజ్ ఏ డివిజన్ ఆత్మస్వరూపమే ఆత్మగట్టె భిన్నంగా ఏదీ లేదు అన్నప్పుడు కేన కంపస్యర్ యుక్ ఎట్ ది పర్సన్ నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ నాట్ యాజ్ ది అబ్జర్వ్డ్ బట్ యాస్ ది సాక్షి అప్పుడు అభేదము అనుభవానికి వస్తుంది తప్ప భేదం అనుభవానికి రాదు అంటే కేన కంపశ్చేట్ అంటే కన్ను చూ చూపాలిపోయిందనో మనస్సు పనిచేయట్లేదనో కాదు అర్థం అక్కడ చూడడము అంటే మనిషి ఎలా చూస్తాడు ఇతరులని మీరు సమాజంలో ఇతరుల్ని చూస్తారు ఎలా చూస్తారు ఏదైనా ఒక సభకి ఓ పెద్ద సింహాసనం వేసి ఒక పెద్ద మనిషి ఒక పొలిటీషియన్ కూర్చోబెడతారు ఆ సన్నివేశంలో వాట్ ఈస్ ది పొలిటీషియన్ ఇతరం వాట్ ఈస్ దిస్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇతర దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఇతర ఇతరం పశ్యది అక్కడ ఓ మహాత్ముడు ఉన్నాడనుకోండి ఆయనకి ఇతరుడు ఎవడూ ఉండడు కేనకం పశ్చే ఆయన వేళ మెప్పు పొందాల్సిన వాడు కాదు వాళ్ళని తన స్వరూపం కంటే భిన్నంగా చూసి వాడు కాదు కాబట్టి ఆ దృష్టి అలా ఉంటుంది మీరు ఆ చెట్టు చూడటంలో ఎప్పుడైతే ఆత్మచైత సాక్షిగా చెట్టు స్పెక్టులేటర్గా స్పెక్లేటర్ని సాక్షిగా దర్శిస్తారో అప్పుడు ఆ దృష్టిలో ఆ డివిషన్స్ అన్నీ కూడా కొలాక్స్ అయిపోతాయి అయిపోయి కేవలము ఆత్మచైతన్య స్వరూపుడుగా నిలిచి ఉంటారు అప్పుడు కేనకం దేనితో ఎవరిని చూసును అంటే నాకేనాపి నా కమపి పశ్చేతి ఇదినా విద్యావిష దర్శనాదిలక్షణ విశేష విజ్ఞాన అభావమభిదతి ఆ విద్యాక్షేత్రాన్ని చెప్పిన తర్వాత ఇప్పుడు విద్యాక్షేత్రంలోకి వచ్చా విద్యాక్షేత్రంలో కూడా తర్శనాదిలక్షణ అదే దర్శనం ఉంటుంది అదే దర్శనము అదే పశ్యతి అదే శ్రవణము శృణనోతి అలాగే అఘ్రాణించుట జిఘ్రతి ఇవన్నీ ఉంటాయి కానీ విశేష విజ్ఞానం ఉండదు ఇతరం పశ్యతి అనే విశేష విజ్ఞానం ఉండదు విజ్ఞానస్వరూపులు జ్ఞానశుద్ధ జ్ఞానస్వరూపులుగా ఉంటారు ఇప్పుడు మీరు సిగింది మేము రోజు కార్లతో సిగిందా మనం సికింద్రాబాద్ క్లబ్కేస్ చూసినప్పుడు ఇతరహా ఇతరం పశ్చిమ ఉండదు ఊరికే చూడటమే ఉంటుందంటే ఎందుకని మనం దాంట్లో మెంబర్లమూ కాదు అక్కడ ఏముందో ఏమి నామరూపాలున్నాయో మనకు తెలియనో తెలీదు దాంట్లో స్పెక్టేటర్సుము కాదు దాంట్లో పార్టిసిపెంట్సుము కాదు ఏది కాదు కాబట్టి ఒక విలక్షణమైన ఒక విశిష్టమైన విశేష అక్కడ అసలు ఐ లెవెల్ కమా అండ్ యూ జస్ట్ వాచ్ ఇట్ ఇది ఏ వెరీ సాక్షి భావంతో మీరు దర్శిస్తారు ఉంటే జన్మ దర్శనాన్ని నేను కాదు ఆ రకంగా సకల జగత్తులో దర్శిస్తారు ఎప్పుడైతే మీకు ఇన్వాల్వ్మెంట్ ఉండదో అక్కడ ఇతరహా ఇతరం పశ్యతి అనేటువంటి డివిజన్ స్పిట్ ఉండదు మీరు ఇన్వాల్వ్ అయిపోయి మీరు పెర్ఫార్మర్గా ఉండి అబ్జర్వర్ స్టేటస్లోనైనా వెళ్ళిపోతారు లేకపోతే స్పెక్యులేటర్ స్టేటస్లోకైనా వెళ్ళిపోతే యూ యూ బికమ్ పార్ట్ ఆఫ్ దట్ ఇతర పశ్యతి కళ్ళు తెరిచే ఉంటే మనిషి మనస్సు పనిచేస్తూనే ఉంటుంది జడుడేమే అయిపోడు శిలాప్రితమేమీ అయిపోడు అయినా కూడా ఇతర ఇతరం పశ్యతి అనేటువంటి డివిజన్ ఉండదు అలా సాక్షిస్వరూపుడుగా ఉంటాడు దేన్ని మెచ్చుకోవాల్సింది లేదు దేన్ని నిందించవలసినది లేదు అంతా కూడా ఆత్మస్వరూపమే అనేటువంటి సాక్షిస్వరూపంలో నిలిచి ఉంటాడు అటువంటి విద్యా క్షేత్రం ఇక్కడ విశేష విజ్ఞానము ఉండదు విశేష విజ్ఞానస్ అభావమభితాయి ఈ మాటే నేను మీకు మొన్న చెప్పాను మొన్న విద్యార్థి నాకు ఫోన్ చేసి ప్రతీతి ఉంటుందా ఉండదా అని అడిగాడు ఇప్పుడు మాండృత్యం పాఠం చదువుతున్నాడు నామరూప ప్రతీతి ఉంటుందా ఉండదా అని అడిగాడు అంటే నేను చెప్పాను నామరూప ప్రతీతి ఉండదు అని చెప్పాను దె విల్ మీరు సికింద్రాబాద్ క్లబ్ చూసినప్పుడు మీ మైండ్లో సైలెన్స్ ఉంటుందా నామరూప ప్రతీతి ఉంటుందా సైలెన్స్ ఉంటుంది నామరూప ప్రతీతి ఉండదు స్టాక్ మార్కెట్ చూస్తే సైలెన్స్ ఉంటుందా నామరూప ప్రతీతి ఉంటుందా సైలెన్స్ ఇస్తా నో నామరూప ప్రతీతి ఉండదు నామరూప ప్రతీతి ఆభరణాలు షాపు జ్యువెలర్స్ షాపు చందనా బ్రదర్స్ చూస్తే మీకు సైలెన్స్ ఉంటుందా ఏముంటుంది సైలెన్స్ ఏముంటుంది చూస్తూ ఉంటారో సైలెంట్గా ఉంటుంది అవునండి చూస్తూ ఉంటారు సైలెంట్గా ఉంటుంది మనుషులను చూస్తే కొలాలు వర్గాలు క్షేత్రాల కింద విడదీసి పెట్టుకున్నారనుకోండి అప్పుడు మనస్సు ఎలా ఉంటుంది మనుషులను చూడగాల మార్కెట్లోకి వెళ్ళగానే రే వీళ్ళు వాళ్ళది అని అలాంటివిజన్ల కింద ఇతరం ఇతరహా ఇతరం చాలా చాలా చలాచెదరుగా ఉంటుంది అందరినీ ఆత్మరూపులుగా దర్శించి మానవ మాతృడు ఆత్మస్వరూపుణ్ని దర్శించి వాడికి మైండ్ ఎలా ఉంటుంది సైలెంట్గా ఉంటుంది కాబట్టి నామరూప ప్రతీతి ఉండి అది ప్రభావితం చేయదు అదొక మాట నామరూప ప్రతీతి ఉంటుంది బట్ ఇట్ డజంట్ ఎఫెక్ట్ అని ఒక మాట ఇలా కొంతమంది చెప్తారు ఇక్కడ శంకరులు ఏమంటున్నారంటే విశేష విజ్ఞానస్ అభావం అభిదధాతి నామరూప ప్రతీతి ఉండదు ఇప్పుడు కుల సంఘం చైర్మన్ ఉన్నాడనుకోండి వాడికి నామరూప కుల కులానికి సంబంధించిన నామరూపాలన్నీ కనపడుతూ ఉంటాయి ఎలా కనపడతాయి వీరు మన కులం వాడు పది చూస్తే వీడు మన కులం వాడు వీడు మన కులం కాదు వీళ్ళ ముగ్గురు ఏమిటో మనకి తెలియలేదు ఇంకా నాట్ ఎట్ టు డిసైడ్ డెట్ అలా ప్రశ్న ఇతరహా ఇతరం ప్రశ్న సపోజ్ కులభావానికి బియాండ్ వెళ్ళిపోయిన వాడు ఉన్నాడు అనుకోండి వాడు పది చూసి వాడికి సైలెన్స్ ఉంటుందా ఏముంటుంది సైలెన్స్ ఉంటుంది నామరూపం ప్రతీతి ఉండదు సైలెన్స్ ఉంటుంది అలా కాబట్టిశేష విజ్ఞానస్య అభావం అభిదథాతి శంకర్లు ఏమన్నారంటే కూడా భిక్షాధికము చేసేప్పుడు విశేష విజ్ఞానం ఉండాలి కదా అంటే ఆ మాత్రం విశేష విజ్ఞానం అది అది పెద్ద సమస్య కాదండి ఇట్స్ నాట్ ఎ టెక్నికల్ పాయింట్ వీఆర్ మేకింగ్ భిక్ష చేసేప్పుడు విశేష విజ్ఞానం ఉంటుంది కదా ఇతరహా ఇతరం పసి ఎవరో భిక్ష పెట్టాలి వీడు కన్సల్లో భిక్ష చూసి పెట్టుకోవాలి కదా విశేష విజ్ఞానం లేకుండా పదేళ్ళవుతుంది అంటే ఆ మాత్రం విశేష విజ్ఞానము అది బాధహేతువు కాదు అది అది సంసార బంధహేతువు కాదు అది ఫంక్షనల్ ఈగో ఒకటి ఉంటుంది అంటే స్పెక్టేటర్ ఫంక్షనల్ స్పెక్టేటర్ వీడవుతాడు ఆ సమయంలో ఆ సాక్షి స్థితి నుంచి కిందకి దిగి ఒక ఈగో కింద స్పెక్టేటర్ కింద ఉంటాడు అక్కడ కూడా స్పెక్టేటర్ కింద ఉంటాడు అంతేగాని అబ్జర్వర్డ్ కింద ఉండడు అంటే మనం చేసి భోజనాన్ని బట్టి వీళ్ళ దగ్గర మనం పేరు కొట్టేద్దాం పేరు ప్రతిష్ట సంపాదిద్దామనే దృష్టిలో అలా కూడా ఉంటారు తినారు పది మంది మధ్యలో ఓ రకంగా ఫోన్ చేస్తారు విడిగా ఉన్నప్పుడు ఓ రకంగా ఫోన్ చేస్తారు కొంతమంది పది మందిలో ఫోన్ చేయరు ఏకాంతంలోనే ఫోన్ చేస్తారు నేను ఇప్పటికే నాకు ఆశ్చర్యం నేను వెళ్ళక వెళ్ళక వెళ్ళక అమలాపురం వెళ్ళాను పాతిక సంవత్సరాలు నన్ను నా వెంటబడ్డారు వాళ్ళు రావాయా అనే వెళ్ళలేదు ఎందుకంటే నాకు విడియం ఎందుకు లేని అలా పక్క నుంచి బైపాస్లో పోతూ ఉంది కానీ నరేంద్రపురం వెళ్ళి రోజులు ఇప్పుడు నరేంద్రపురం వెళ్ళడం కూడా మానేశాను సో బైపాస్లో పోతూ ఉంటే నన్ను పట్టుకున్నారు కానీ పట్టుకుని అక్కడ ఒక సఫలో వేదిక మీద కూర్చోబెట్టారు నా పర్మిషన్ లేకుండా టైం తీసుకున్నారు వన్ అవర్స్ అని సరే అన్నాను నేను వన్ అండ్ టైం ఉంటాయో పది ముందు ఉంటారనుకుని సరే అన్నాను ఓ పెద్ద కూర్చుని ఒక గుర్చోబెట్టారు చుట్టూ మూడు ఇప్పుడు ఏం చేయాలి సో anyway uh, uh what i wanted to tell was uh, so you go along with it you go along with it you do not seek anything from it but you uh -huh. go along with it ante uh gaani daanni akesham -huh. upayoginchi manam perform chese yali aa akkada vaallu announce chesaru vaallu vaallu vaalla homework -huh. ela undu aa homework vaallu chesme announcement ichi vellu vivekavantulonu nenu impress ayyanu వాళ్ళు చేసిన నన్ను గురించి చెప్పారని కాదు అసలు వాళ్ళు పట్టుకున్న పాయింట్ గురించి వాళ్ళ అనౌన్స్మెంట్ మూడు నిమిషాలో నాలుగు నిమిషాలో వర్ణించి చెప్పాడు ఆయన అదేంటంటే స్వామీజీ పది మందిలో కూర్చుని భోజనం చేస్తాడు అనే పాయింట్ని వాడు బాగా ప్రెస్ చేసి చెప్తున్నాడు పంచి భోజనం చేస్తాడు ఈయన పది మందిలో కూర్చుని భోజనం చేస్తాడు అందరూ చూసుకున్న భోజనం చేస్తాడు తప్ప తలుపు వేసుకునే ఏకాంగంలో పోయి అది ఈ పాయింట్ చెప్తున్నాడు పోలండి ఇప్పుడు మన గురించి వాడు చెప్పడం అని కాదు బట్ ఇఫ్ హీ గాట్ ఏ గుడ్ పాయింట్ దే ఎందుకంటే రహస్యంగా భోజనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నలుగురిలో గుర్తు భోజనం వై యూ షుడ్ మేక్ సచ్ ఎన్ ఎఫర్ట్ దీనికి ఒక టెక్నికల్ నేమ్ ఉంది భిక్షా వెర్సెస్ భిక్షా వర్ణనము భిక్షాబంధనము అంటే దానికి చాలా ఖరీదవుతుందో పాతికి ముప్పై వేలు ఖరీదవుతుంది దానికి ఎలా రహస్యంగా చేస్తారు అందరూ ఒకరికి రావడానికి మీరు లేదు అలా ఉంటుంది భిక్ష అంటే మామూలుగా ఇక్కడ మీరు ఒడ్డించేసేయచ్చు అందరితో కూడా కలిసి తినేయటం దీనికి ఖర్చే ఉండదు మామూలుగా ఆ పదార్థాలు అవే పదార్థాలు ఒడ్డిస్తే తినేది అవసరం పోతాడు భిక్షా వెర్సెస్ భిక్షాబంధనము నన్ను అన్నారు నేను భిక్షాబంధనానికి రాను లేదా భిక్షకు వస్తా తప్ప భిక్షాబంధనానికి పీఠాధిపతులు వాళ్ళు ఉన్నారు మీరు వాళ్ళు నిన్న పట్టుకోవాల్సి ఉంటుంది నేనైతే భిక్షకు వస్తాను అంటే సమ్ టెక్నికల్ డిఫరెన్స్ ఈ పాయింట్ ఈజ్ దట్ నామరూప ప్రతీతి ఉండకూడదు నామరూప ప్రతీతి ఉండదు నామరూప ప్రతీతి ఎప్పుడు ఉంటుంది మీరు స్పెక్టేటర్గా ఉన్నప్పుడు లేక అబ్జర్వర్డ్గా ఉన్నప్పుడే నామరూప ప్రతీతి ఉంటుంది సాక్షిగా ఉన్నప్పుడు నామరూప ప్రతీతియే ఉండదు విశేష జ్ఞానస్య అభావం అభిదథాతి అంచేతనే ఇదికే ఆ టెక్నికల్గా అభిక్షాటంలోనూ ఏదైనా కొంత వ్యవహారం చేయాల్సి వచ్చినప్పుడు ఎంతవరకు అవసరమో ఆ నామరూపాలని అలా టచ్ చేసి వెంటనే డ్రాప్ చేసేసి ముందుకు వెళుకుతూ ఉంటాం ఆ నామరూపాలు కూడా మోర్ టు ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ అదర్స్ డ్యాన్ ఫ్రమ్ మహాత్మాస్ సాయి అలాగే అంతేగాని ఇతరహా ఇతరం పశ్చితి అనేటువంటి ఆ స్కీమ్ నేనైతే అయితే మీకు వర్ణించి చెప్పానో అది ఉపనిషద్వాక్యాలు అలాగే ఉంటాయి ఇతరహా ఇతరం పశ్చిట్ మీరు దాన్ని ధూమువులు పెట్టేసి ఇతరుడు ఇతరమును చూచును అని రాసేసుకుని మాకు తెలిసిపోయిందనుకుంటే ఏమీ తెలిసినట్టు కాదు ఇది చాలా లోతైనటువంటి విషయం అలా సైకాలజీ ఉంటుంది పునశ్చ విషయాభావేపీ ఆత్మానం విజానీయా ఇది ఆశంక్య ఓ శంకను ఒకటి మళ్ళీ మనస్సులో పెట్టుకుని ఆ శంకని పరిహారం చేశారు ఎత్తూ ఎత్తూ అనే ఈ విద్యాక్షేత్రంలో ఆ శంక ఏమిటంటే ఇప్పుడు ఆత్మస్వరూపము అది జ్ఞానములో విషయము అవుతుందా అవదా అవదు జ్ఞానంలో విషయం అవదు ఆత్మస్వరూపం విషయ అభావేతి అంటే చైతన్య వస్తున విషయత్వ అభావేతి ఇత్యర్థ ఆత్మస్వరూపము జ్ఞాన విషయము ప్రత్యక్ష ప్రమాణం చేత కానీ అనుమాన ప్రమాణము లేక శబ్ద ప్రమాణము ఏ ప్రమాణం చేతనైనా జ్ఞానంలో విషయం కాదు ఇట్ ఇస్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ కాగ్నేషన్ ఒక పర్టికులర్ కాగ్నేషన్గా ఆబ్జెక్ట్ కాదు మరి అటువంటిప్పుడు ఆత్మానం విజానీయానే మాటకు అర్థమేంటి ఆత్మను తెలియవలను అంటే అర్థమేయండి ఆత్మను తెలుసుకో అది ఎలా ఆత్మను తెలుసుకుంటే జ్ఞానంలో విషయం అయిపోతుంది కదా అనే ఒక శంకని పెట్టుకుని దానికి సమాధానం ఏమని చెప్పారంటే విజ్ఞాతారమలే కేన విజానీయా అని అక్కడే చెప్పారు ఆత్మ చైతన్య ధాతు చైతన్య ధాతు దానిని దేంతో నువ్వు తెలుసుకుంటావు దా దాని అనుగ్రహం చేతనే సర్వమును నీవు ప్రత్యక్షాది ప్రమాణముల చేత తెలుసుకుంటూ ఉంటావు అటువంటి స్థితిలో దానిని జ్ఞానధాతువైనటువంటి ఆత్మస్వరూపాన్ని నువ్వు దేంతో తెలియగలుగుతావు అనే రెటరికల్ క్వశ్చన్ ఆక్షేపము అంటారు అంటే ఆత్మస్వరూపమును దేనితోనైనను తెలియట సంభవము కాదు అనే అభిప్రాయం ఇప్పుడు ఇక్కడ కూడా ఇక్కడ అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆత్మని తెలుసుకో ఆత్మవారే ద్రష్టవ్య అనే ఒక వాక్యాన్ని చూసి ఆత్మ విషయము కాదు కదా విషయ అభావేపి మరి ఇలా అంటున్నారు ఏమిటి ఆత్మానం అని అనే శంక కలగడం సహజం ఆ శంకను పరిహరించడం కోసమే విజ్ఞాతారమరే కైన విజానీయాత్ అనే పదంతో అనే వాక్యంతో ఆ శంకను పరిహరించినారు అంటే అర్థం ఏంటో మీరు చెట్టును చూస్తున్నారనుకోండి చెట్టు అబ్జర్వ్డ్ మీరు స్పెక్టేటర్స్ ఓకే ఇప్పుడు ఈ స్పెక్టేటరు ఆ చెట్టును చూడడానికి కన్ను ఒక ప్రత్యక్ష ప్రమాణము యొక్క ఆవశ్యకత ఉంటుంది కన్ను అవసరం మనస్సు కూడా అవసరం కానీ మీరు చెట్టును చూస్తుండగానే యూ ఇన్వర్త్ ద ఫోకస్ అండ్ దెన్ ఆ చూచివాడిని చూడండి మీరు చూడబడేదాన్ని చూస్తుండగానే దాన్ని ఫోకస్ ఇన్వర్ట్ అది ఎక్కడికి వెళ్ళదు ఆ చెట్టు అక్కడే ఉంటుంది మీరు ఒక్క క్షణంసేపు దృష్టి మరల్చినంత మాత్రం దృష్టి అంటే కాదు ఫోకస్ ఆ ఫోకస్ ఆఫ్ అటెన్షన్ అంట దాన్ని మరలిస్తే చెట్టు ఏం మీరేం వెనబెట్టుకోదు మీ చేత ఎక్క అక్కడే ఉంటుంది ఒక్క పిసరో దాన్ని మనస్సుని ఆ ఫోకస్ని వెనక్కు మరల్చుడు మరల్చినప్పుడు మరల్చి ఆ చెట్టును చూచేవాడిని చూడు అలా చూసినప్పుడు ఆ చూపుకి ఏమిటి సాధనం మనస్సా ఇంద్రియమా మనస్సు కాదు ఇంద్రియము కాదు మీరు చూచేవాడిని ఎప్పుడైతే చూడడం ప్రారంభిస్తారో ఆ సాక్షి చైతన్యం స్వతహాగా ప్రకాశిస్తుంది అది స్వయం ప్రకాశమైన ఎరుక దాన్ని ప్రకాశింపజేయడానికి మరొకటి అక్కర్లేదు విజ్ఞాతారం అరే కేన విజానీయాత్ అనే దానికి అయితే ఇప్పుడు ఆ సాక్షి చైతన్యాన్ని విజ్ఞాతారం అని తృప్తితోటి మీరు ఎలాగో ఉపయోగిస్తారు దాని ఎందుకు కర్తృప్రత్యయాన్ని పెట్టి అది తెలుసుకునేది అది తెలివి అనాలి కదా తెలుసుకునేది అనే తృత్యలా పెట్టారు అనే ఒక శంక ఒకటి ఉండనే ఉంది దాన్ని పరిష్కారం చేస్తారు ఇవి అంత్యత చాలా సూక్ష్మంగా ఉంటాయి ఆత్మను తెలుసుకోవటాడు యాసిటీస్ గటపడాది వస్తువులాగా ఉంటుంది ఆత్మను తెలుసుకోవటం ఆత్మను తెలుసుకోవాలి ఆత్మను తెలుసుకోవాలి మీరందరూ ఈ కోర్సు చేయాలి ఆ పుస్తకం రావాలి మా దగ్గరికి రావాలి ఆత్మను తెలుసుకోవాలని అవధి చేస్తే మీకు తెలిసి ఇది ఏం ఉండదు గురికే మెంటల్ ఇమేజ్ ఆఫ్ ఆత్మ వస్తుంది ఆత్మ ఏదో ఒకటి ఉందని ఒక మెంటల్ ఇమేజ్ వస్తుంది మెంటల్ ఇమేజ్ ఈజ్ నాట్ ఆత్మ బ్రహ్మ గురితో మెంటల్ ఇమేజ్ ఒకటి వస్తుంది ఉంది కదా శాలిపురుగు మెంటల్ ఇమేజ్ ఉంది కదా ఆ శాలిపురి ఏం చేస్తుంది నోట్లోంచి ఏదో తీసుకొచ్చి అలాగా గురించి వస్తుంది అదో మెంటల్ ఇమేజ్ వస్తుంది అది గురువు మాత్రమే ఎక్కడ చూసాడు ఏదో మెంటల్ ఇమేజ్ అలాగే ఆ బ్రహ్మ తన నుంచే ఈ జగత్తు అంతా అలా బ్రహ్మ మెంటల్ ఇమేజ్ మెంటల్ ఇమేజ్ అయినా అది ఇంకటే మెంటల్ ఇమేజ్ ఆ మెంటల్ ఇమేజ్ ఎందుకు ఉపయోగపడుతుంది మీరు ఇంకో పది మందిని పోవేసి ఉపన్యాసం చెప్పడానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే వాళ్ళెవరికి ఈ ఇమేజ్ లేదు దిస్ ఇమేజ్ దే డోంట్ హ్యావ్ దే హ్యావ్ సమ్ బ్రహ్మగారు పద్మంలో కూర్చున్నాడు ఇచ్చేసాడు ఇచ్చేసాడు అలాంటి ఇమేజరీ ఉంది కానీ ఇలా ఇది ఎక్కువ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇమేజరీ ఇది లేదు కాబట్టి దీని మీద ఉపన్యాసం చెప్పడానికి తర్ఫార్మర్ అయిపోయి ఉపన్యాసం చెప్పడానికి దాన్ని ఒకషణ అంటారు అని చెప్పనే జిజ్ఞాసు ఓ జిజ్ఞాసు జాగ్రత్తగా ఉండు హెచ్చరిక చేశాడు నువ్వు జిజ్ఞాసునని వచ్చావు కదా అయిపోవద్దు సునుమా ఎందుకంటే జిజ్ఞాస పూర్తి కాకుండానే పెర్ఫార్మర్ అయితే కూర్చుంటే ఇంకా టీవీలును ప్రోగ్రాములే మిగుతాయి ఇంక తత్వము పూర్తిగా వదలిగిపోతుంది జనము టీవీలు ప్రోగ్రాములు ఆశ్రమాలు బిల్డింగ్లు ఇదో ప్రొఫెషనల్ ఇదంతా మేము చేస్తున్నాగా ఈ సంస్థ ఈ సన్యాసం చేస్తున్న ప్రొఫెషనలిజం ఒకటి కొట్టం ఉంటుంది దట్ ఈస్ వాట్ దట్ ఈజ్ దట్ ఈస్ వాట్ కో ప్రతి వాడు కొద్దిగా గొప్ప చేస్తూనే ఉన్నాడు ఈ ప్రొఫెషనల్ వెరీ శాడ్ సేగా ఆఫ్ సన్యాస అలా అయిపోతుంది అంజేతనే మీకు ఆ సీయర్ ఉంటాడు చూసారా ఓ బుద్ధుడు ఓ శంకరుడు వాడు ఒకళ్ళు ఉంటాడు అలా వాడి ఈ క్రౌడ్లో ఫిట్టుకాడు అలా ఒకళ్ళు ఈ వేదాంత వాక్యాల్లో ప్రతి చోట కిట్టుకే విజ్ఞాత ఆత్మను తెలుసుకో తిట్టుకుంది విజ్ఞాతారం అరే కేన విజాలియా అక్కడింకోరుకు విజ్ఞాతారంభనడానికి లేదు కానీ అనకుండా ఉండడం కుదరదు ఏదో ఒకటి అనాలి కదా ఇప్పుడు జ్ఞాధాతు అన్న తర్వాత దాన్ని ఏదో ప్రత్యయం దాన్ని మీద పెట్టకుండగా మీరు భాషే ఉండదు కాబట్టి అత్యంత సూక్ష్మంగా ఉంటుంది తత్వము చాలా సూక్ష్మంగా ఉంటుంది